కర్మయుద్ధ కర్మ అయితే కర్మయుద్ధం ఆచారం అయితే అదే వృత్తము అయిన గివెన్ సిచ్యువేషన్ హౌ టు కండక్ట్ వన్ సెల్ఫ్ అనే సిచ్యువేషన్లో ఆచార విషయంలో అయితే ఆచారం విషయంలో సో తత్ర అంటే కర్మణి ఆచారేవా సందర్భాన్ని బట్టి యుక్త అదే ఆయన కర్మణి వృత్తేవా అని అంటున్నారు సో అందాము సమ్మర్షిణ విచారక్షమా యుక్త అభియుక్త కర్మని వృత్తే వా చక్కటి విచారం ఇది సో సమ్మర్షిన సమ్మర్ష అంటే విమర్శ అని అర్థం మరిష మరిషకి విచేరించినా సమ్ ఒకటే అర్థం వస్తుంది విమర్శ అంటే తిట్టడం కాదు లోయ్ విమర్శ అంటే విచారం చేయడం ఇన్వెస్టిగేషన్ సమ్మర్ష అంటే విమర్శ అంటే తిట్టడం అనే అర్థం ఉంటుంది అలాంటిది కాదు ఇది తప్పది తిట్టడం కోసం తిడతారు వీళ్ళు అలా ఉండకూడదు చక్కగా ఒక పరిస్థితిని మీరు విమర్శ చేసి తెలుసుకోవాలి ఏముందండి దీంట్లో విమర్శ చేయడానికి ఏముంది శాస్త్రంలో రాసి ఉంది కదా అంతే అలా బ్లాక్ అండ్ వైట్ ఉండదు రాసి కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రెటర్స్ వాళ్ళు లేరు మనకి కాన్స్టిట్యూషన్లో అంతా రాసి ఉన్నా దాన్ని సందర్భానుసారంగా వ్యాఖ్యానం చేయాల్సి ఉంటుంది ధర్మం యొక్క లక్షణం అది ధర్మాన్ని వ్యాఖ్యానం చేసి ఇంటర్ప్రెట్ చేయాల్సి ఉంటుంది వేరే వస్తువుని జ్ఞానానికి ఇంటర్ప్రటేషన్ అక్కర్లేదు తెలుసుకుంటే ధర్మం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఉందనుకోండి దాన్ని మీరు ఇంటర్ప్రేట్ ఏం చేస్తారు తత్వం అసి యూ హౌ టు నో ఇట్ డి నాట్ ఇంటర్ప్రేట్ ఇట్ ఇట్ ఈస్ క్లియర్ దాంట్లో ఇంటర్ప్రెట్ చేయడానికి లేదు యూ హెవ్ టు నో ఇట్ ఇట్స్ ద ఛాలెంజ్ అండ్ యూ షుడ్ నో ఇట్ అలా కాకుండా ఒక గివెన్ సిచ్యువేషన్లో ధర్మం ఉంటుంది ఏం చేయాలి మేము అక్కడ ఇంటర్ప్రిట్ చేయాలి ఇంటర్ప్రిటేషన్ ఎవడు ఇంటర్ప్రెట్ చేస్తాడు ఎవరు పడితే వాడు కొనికిరాడు ఇంటర్ప్రెట్ చేసే సామర్థ్యం ఉండాలి అంటే ఎలాగనమాట వాడు ఆ మొత్తం విషయంలో వాడు మంచి యోగ్యమైన పరిజ్ఞానము ద విడ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ రెండు ఉండాలి విడ్ అండ్ డెప్త్ రెండు ఉంటేనే వాడు విమర్శ చేసి మీకు సమాధానం చెప్పగలుగుతాడు మీకు ఒక సూచన ఇవ్వగలుగుతాడు కాబట్టి సమ్మర్షిన విచార క్షమా కొంతమంది ఎలా ఉంటారంటే అసలు విమర్శ అంటేనే వాళ్ళు వ్యతిరేకించి ఉంటారు ఏమండి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి స్నానం గురించి ఆపస్తంభుడు ఏం చెప్పాడు అంటే ఏదో బండపడిగా ఏదో ఏదో మొద్దుగా చేసుకుంటూ వస్తున్నాము ఆ ఆపస్తంభుడు ఏం చెప్పాడు అంటే ఆపస్తంభుడు చెప్పిన మీరు విమర్శ చేయాల్సి ఉంటుంది ఆపస్తంభుడు గోదావరి యాం స్నాతవ్యం అని చెప్పాడు మరి గోదావరి చూస్తేనేమో మురికిగా ఉంది మురికి లేదండి ఏమి లేదంటే ఆ పుస్తమ్ముడు అలాగ చెప్పేయండి నా మురికి నీళ్ళలో తలకాయ ముంచి తీస్తూ ఉండటము అంటే దానికి ఇంకేదో చేయాల్సి ఉంటుంది ఒకసారి అలా చేస్తే పోని పైకొచ్చి ఇంకో నూతులో నీళ్ళని ఎత్తిమి పోసుకోండి అంటే స్నానం చేసిన తర్వాత మరో స్నానం చేస్తే అది గోదావరిని అవమానం చేసినట్టు అని ఇలా ఉండకూడదు అలా పండగా ఉండకూడదు విచారం చేసి సందర్భానుసారంగా ఉండాల్సి సో ఆ విచార క్షమా జాగ్రత్తగా ఇంటర్పరేట్ చేసుకుని దేశకాలకు తగ్గట్టుగా ఇంటర్పరేట్ చేసుకోవాలి ఈ రోజుల్లో నేను అమెరికాలో నన్ను క్లోనింగ్ గురించి ఏవేవో ప్రశ్నలు అడిగేవాళ్ళు క్లోనింగ్ కరెక్టా కదా హ్యూమన్ క్లోనింగ్ వీడిస్ ఎవరపింగ్ అక్కడ ఇంటర్ రిలీజియస్ ఫైట్స్ ఉంటాయి మా ఆశ్రమం అక్కడ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫోర్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడి నుంచి రిప్రజెంటేటివ్ ఉండాలి దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ రిప్రజెంటేటివ్ నేనున్న టైంలో నేనే రిప్రజెంటేటివ్ నేను సో ఐ గో దేర్ వెదర్ ఐ లైక్ ఇట్ ఆర్ నాట్ ఐ గో దేర్ అండ్ సిట్ దే దెన్ ది ఆస్క్ యూ యు ప్లీజ్ మేక్ యువర్ కామెంట్ ఆన్ క్లోనింగ్ అని వాడు సూత్రధార కూడా ఉంటాడు వాడు అంటాడు మవ్ ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్ అబౌట్ క్లోనింగ్ ఐ గేవ్ మై ఎక్స్ మై ఒపీనియన్ అక్కడ సమాజాన్ని కుదిపివేసుకున్న సమస్య అదా బుష్ బుష్ హ్యాస్ అబ్జెక్టెడ్ టు అడ్వాన్స్ టెక్నాలజీస్ అనే కంపెనీ వాళ్ళు బాస్కన్ వాళ్ళు దేహ్ డన్ హ్యూమన్ ఎంబ్రియోస్ చేస్తే దాని మీద పెద్ద దెబ్బలాట్ నడిచిపోతుందంట దాని మీద హి దేహాస్కు అవర్ ఒపీనియన్ అండ్ ఐ గేవ్ మై ఒపీనియన్ ఆపుస్తూ చెప్పలేదు క్లోనింగ్ అంటే ఎక్కడ కుదురుతుందండే సో సందర్భానుసారంగా అంటే యూ షుడ్ నో ఆల్ అబౌట్ క్లోనింగ్ అండ్ ఆల్సో యూ షుడ్ నో ఆల్ అబౌట్ ధర్మ అండ్ గివెన్ సిచ్యువేషన్ ఇవన్నీ చూసి యూ హెవ్ టు గివెన్ ఒపీనియన్ అటువంటి విచారం చేస్తే సామర్థ్యం కలబడి ఉండాలి నేను ఒక దృష్టాంతం చెప్పాను సర్వత్రా అలాగే అక్కర్లేదు ఈవెన్ చిన్న విషయంలో కూడా ఏం చేయమంటారు ఏదో ఇలాగంటే ధర్మ సంకటాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాగ పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటే ఎలా ఇలా అయిందే ఏం చేయమంటారు ఏదో అడుగుతూ ఉంటారు మొన్న నన్నెవడో అడిగారు కాబట్టి మా అమ్మగారు పోయి ఇంకా సంవత్సరం కాలేదు అమ్మాయి వివాహం చేయించను నేను చెప్పని చెయ్యొచ్చు శాస్త్రం చెప్తూ చేయమనే చెప్తుంది మిగతా శుభకార్యాలకి వాటికి ఏదైనా మీరు పండగలు బొబ్బాలు చేసుకోవాలంటే ఏడాది కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం అయితే మటుకు ఆగక్కర్లేదు అని చెప్పాను మరి ఇది కూడా ఫెస్టివలే కదంటే దెర్ ఈజ్ నో దెర్ ఈజ్ ఎని డిఫరెన్స్ ఇది ఏమిటంటే ఇది పితృదేవతల యొక్క ప్రీతికరమైన కార్యం వివాహం వివాహం అసలు నాంది శ్రాద్ధంతో ప్రారంభమవుతుంది చాలామందికి తెలియదు ఈ సంగతి నాంది దేవత ఆహ్వానం చేసి అక్కడ శ్రాద్ధం చేస్తారు వివాహం బిగినింగే అది ఎందుకంటే వివాహము పితృదేవతలకు ప్రీతిని కలిగించే కార్యం అది ఆ వంశవృక్షన్ని నడుస్తుందని ఒక అభిప్రాయం సో ఈ పితృదేవతలకి ప్రీతికరమైన కార్యము మొదటి సంవత్సరం మొదటి సంవత్సరం అది పితృ సంవత్సరం అది మరణించిన సంవత్సరం లోపు ఆ పితృదేవతల యొక్క ఆవేశం ఉన్న సంవత్సరం అది కాబట్టి అప్పుడు కనుక వివాహం చేస్తే పెద్ద చాలా శ్రేష్టమో అని శాస్త్రం చెప్తాం ఈ సలహా నేను చెప్తే ఆయన రెట్టించి పెద్ద బరువు దించినట్టు అయింది కోల్లెంట్ ముహూర్తం పెట్టింది ఉంటాము గోహెగండు అంటే సో ఈ విధంగా ధర్మాన్ని చెప్పేప్పుడు ఊరికే ఒక అన్నింటికీ ఒకే మంత్రం కదా పిడికి బియ్యానికి ఒకే మంత్రంగా చెప్పకూడదు ఫెస్టివల్స్ అన్నీ ఏడాది తర్వాత కరెక్టే గృహప్రవేశానికి అప్లై అవుతుంది బట్ నాట్ ఫర్ మ్యారేజ్ బికాస్ దర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ విత్ రిఫరెన్స్ టు మ్యారేజ్ సో ఈ విధంగా చాలా లోతైనటువంటి విషయాలను పరిశీలించే సామర్థ్యం గల వాళ్ళని మాత్రమే మీరు సలహా అడగాలి అది రెండో క్వాలిఫికేషన్ సమ్మర్షిణ యుక్తా అభియుక్తా కర్మని వృత్తేవ వాడు విద్వాంసుడై ఉండాలి సమర్థుడు విద్వాంసుడై అర్థీ సమర్థి విద్వాన్ అంటూ సో సమర్థుడు విద్వాంసుడై ఉండాలి విమర్శనా పటిమ గలవాడై ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంటర్పరేటింగ్ ద రూల్ అకార్డింగ్ టు ది సిచ్యువేషన్ కాన్స్టిట్యూషనల్ లాయర్ లాగా అయి ఉండాలి అలాంటి వాడు అయి ఉండాలి కాన్స్టిట్యూషనల్ లాయర్స్ కొంతమంది ఉంటారు కాన్స్టిట్యూషన్లో ఏదైనా సందేహం వస్తే రాష్ట్రపతి కూడా వాళ్ళని సలహా దాండి దీని విషయంలో మమ్మల్ని ఏం చేయబడ్డా దట్ ఈస్ అడీ ద టైప్ ఆఫ్ పర్సన్ తర్వాత ఆ యుక్త అపరప్రయుక్త అనదర్ సో ఇప్పుడు దీంట్లో ఎలా ఉందంటే శాస్త్రము ఎవడైతే తన బుద్ధితో విచారించి తన నిర్ణయం ఇస్తాడో వాడిని అడగాలి వీడు అపరప్రయుక్త పరప్రయుక్తులు ఉంటారు మూఢ పరప్రత్యయనేయ బుద్ధి అని వాడికి డెసిషన్ తీసుకోవడం వాడికి జాత కాదు ఎందుకు మనకెందుకు వచ్చిన డెసిషను ఇంకో వాళ్ళని అడుగుదాం ఆయన ఇలా చెప్పారండి ఇలా చేసుకోండి ఆయన వీడు ఏం చేస్తాడంటే ఇంకోడ మీదకు ఎందుకంటే వీడికి భయం ఇట్ ఈజ్ నాట్ విల్లింగ్ టు టేక్ ఎ స్టాండ్ అటువంటిది అటువంటి వాడిని పెట్టుకోకూడదు అయోధ్యలో రామాలయం కట్టాలంటారా వద్దంటారా అంటే ఆ కట్టాలంటే కట్టొచ్చండి వద్దంటే మానేయొచ్చండి మీ పక్షం వాళ్ళు వాళ్ళ పక్షం వాళ్ళు కూడా కలిసి కూర్చుని చూసుకుని చేసుకోండి అంటాడు ఎందుకు అది ఆ సలహా అలాగ అలాగంటే గోడవీధి పిల్లి వాటికిగా ఉండకూడదు ఈషుడ్కి ఈషుడ్ టేక్ ఎ స్టాండ్ ఇండిపెండెంట్ డెసిషన్ మేకింగ్ ఉండాలి వాడికి పరప్రయుక్తుడు పరప్రయుక్తుడు అంటే ఇతరుల చేత ప్రేరేపించబడి ముందుకు సాగేవాడు మూఢ పరప్రత్యేయ బుద్ధి అని కాళిదాసు మహాకవి అంటాడు ఇతరులు చెప్పిన దాన్ని బట్టి తన బుద్ధిని తన తన ఆలోచనా సరళిని నిర్ణయం ఉన్నాడే వాడు మూఢ అలా ఉండకూడదు కొంత స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఆ ఇతరుల దగ్గరికే పోవచ్చు వీటి దగ్గరికి ఎందుకు మనం మధ్యలోనూ వీడు ఆ ఇతరుడు చెప్పిన దాన్ని వీడు స్వంతంగా దీన్ని ఏదో గడబడి చేసి మళ్ళీ చెప్పే ప్రమాదం ఉంది కాబట్టి ఇండిపెండెంట్ ఒపీనియన్ ఇవ్వగలిగిన సమర్థుడై ఉండాలి అపరప్రయుక్తుడు కాకూడదు పరప్రయుక్తుడు కాకూడదు అపరప్రయుక్తుడై ఉండాలి నా పరప్రయుక్త అపరప్రయుక్త అదో క్వాలిఫికేషన్ ఇంకా వస్తున్నాయి క్వాలిఫికేషన్స్ తర్వాత అలూషర్మక మాస్యూ చాలా మంచి క్వాలిఫికేషన్ భాక్షా అక్రూరమతయ సంస్కృతంలో రలయోర్ అభేద రాఖీలాఖీ భేదం ఉండదు సో అలూక్ష అంటే అరూక్ష అని అర్థం రెండో ఒకటే ఆయన కూడా వార్తకారుడు కూడా రులువర్ణయోర్ మిథ వాచ్యం ఉన్నాడు రూలు దే ఆర్ క్లోజ్ టు ఈచర్ వ్యాకరణ రెండో అభేదం కనుక తీసుకోవచ్చు తర్వాత అంటే కత్తి తరవార అన్నా కూడా కత్తె రాల అది ఇంకో ఎగ్జాంపుల్ అలూక్ష అరూక్ష అరుక్ష రూక్ష అంటే క్రూరమతయ అరూక్ష అంటే అక్రూరమతయ ఇది ఇంతకుముందు నేను మనవి చేశాను మన వాళ్ళు కొన్ని నియమాల్ని ఆచరణలో పెట్టారు గత రెండు వందల సంవత్సరాల్లో ఆ నియమాలకి వాళ్ళు ఋషుల్ని అడ్డు పెట్టుకుని ఆచరణలో పెట్టారు ఈ నేమన్నా నేను చెప్తున్నానంటే రాళ్ళు వేస్తారు జనం ఇది వశిష్ఠుడు చెప్పాడు వామదేవుడు చెప్పాడు మనువు చెప్పాడు యాజ్ఞవల్క్యుడు చెప్పాడంటే ఏమో మనం కాబోసు అని ఆ రూల్స్ అన్నీ కూడా చాలా క్రూరంగా భయంకరంగా ఉన్నాయి అలా చేసి మన హిందూ సమాజానికి పెద్ద మత్సని తీసుకొచ్చారు ఆఖరికి ఇట్ వెంట టు సచ్ఎ స్టేజ్ దట్ ఇన్ పార్లమెంట్ శారదా చట్టము అనేదాన్ని ఒక దాన్ని పాస్ చేయించారు పాశ్చయించి దాంట్లో ఆ క్రూరత్వం కొంత తగ్గింది నేను మీకు దృష్టాను వీరేశలింగం పంతులు గారు దీని మీద పెద్ద యుద్ధం చేశారు మీకు నేను దృష్టాంతం అంటే చెప్తాను ఒక ఎనిమిదేళ్ళ అమ్మాయి ఉంది ఆ అమ్మాయికి వివాహం చేశాను వీళ్ళు ఆ అమ్మాయికి వివాహం ఎందుకు చేశారు అలాగంటి వయస్సులో వివాహం చేయడం ధర్మం భ్రాంతి చేప చేశారు అది ఒక పెద్ద దోషం అసలు శాస్త్రం నేను వివాహం గురించి పుస్తకం రాశానని మీకు మనం చేశాను కదా దాని మీద నేను కొంత విమర్శ చేశాను శాస్త్రము చిన్నతనంలో వివాహాన్ని నిషేధించింది అలా చేయడం అనే సిస్టం లేదు ఆ తర్వాత ఏమైందంటే ఈ ముస్లింల యొక్క పరిపాలనలో వివాహం చేసుకున్న అమ్మాయిల్ని ఈ దుండగిళ్ళు మంగళ సూత్రం ఉంటే వదిలిపెట్టేసేవారు వివాహం చేసుకోకపోతే ఎత్తుకుపోయేవారు ఇటువంటి ఒక అనొక దుష్టస్థితి దుస్థితి ఒకటి ఉండేది సమాజంలో దాని నుంచి బయటపడడం కోసం ఈ మెడలో మంగళసూత్రం ఒకటి ఉంటే అమ్మాయికి రక్షణ ఉంటుంది అనేటువంటి ఒక పిచ్చి పరిస్థితిలో బాల్య వివాహం అనేది చేశారు దే ఆర్ జస్టిఫైడ్ టు దట్ ఎక్స్టెంట్ బట్ ఆ పరిస్థితి ఎంతో కాలం లేదు అదేదో కొంతకాలం వచ్చిన తర్వాత శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు రాజ్యాన్ని స్థాపించి ఆ పరిస్థితిని సర్దుబాటు చేశారు మధ్య భారతంలో శివాజీ మహారాజు దక్షిణ దేశంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ పరిస్థితి బాగుపడింది మరాఠీ సామ్రాజ్యాలు వచ్చాయి ఈ దుండగాలు కొంత తగ్గాయి అప్పుడు దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళు ఏం చేశారు దాన్ని తాపడం చేసేసారు అంటే శిలాశాసనం కింద చేసి పెట్టేసుకున్నారు ఈ ఇది ఎలా తయారైందంటే సత్యనారాయణ వృత్తి నాడు పిల్లిని బుట్టలో వేయడం లాగా తయారైంది మీకు తెలుసు కదా సత్యనారాయణ వృత్తి ఉన్నాడు బుట్టలో వేయడం ఇంకా అఫిక అయ్యో అంటే ఇది మామూలుగా చాలామంది చెప్తూ ఉంటారు దీన్ని ఒక మొకళ్ళ ఇంట్లో ప్రతి సంవత్సరం ఓసారి సత్యనారాయణ వృత్తుని చేసుకోవడం ఆయనకు సంవత్సరానికి ఒకసారి చేస్తారు and he has a special appointment with the god very very big uh, thing it is for him meeda meeda 355 days he will be around the club only a roju motipu patta panchayat is tar danakosam special ga tees petkunnaadu patta panchayat maava gar daggara vasul chesadu he inko anko kodadu kada ali now he takes it out adi kadathadu adi kante a roju he is with a special appointment with god ఆ రోజు స్నానం కూడా చేస్తాడు మామూలు అప్పుడు స్నానం అది చేయడు మామూలుగా నెత్తి ఇక్కడ దాకా శిరస్నానం ఉండదు కంఠస్నానమే ఆ రోజు స్నానము అది ఆ జుట్టును చూస్తే మీరు అపాయంగా కడిగిన ముత్యంలో ఉంటాడు ఆ పట్టు కట్టి ఏమిటంటే సచ్చినం చేస్తున్నాడు ఆయన ఆ చేసే ముందు పిల్లిని ఒక దాన్ని తీసుకొచ్చి బుట్టలో వేస్తాడు ఎందుకు అది ఎందుకంటే మా వంశాచారం అంటాడు ఏమిటి పిల్లిని బుట్టలో కూర్చోబెట్టడం దాన్ని పట్టుకుని దాని బుట్టలో బంధించి వీడు వంశ ఏమిటి వంశాచారం ఏటో వంశాచారం ఏమిటో తెలుసినా వాళ్ళ నాన్నగారు ఆ పని చేశారా వాళ్ళ నాన్నగారు ఎందుకు చేశారు వాళ్ళ తాతగారు ఆ చేశారు వాళ్ళ తాతగారు ఎందుకు చేశారా అని ఎవడో నాలాంటి బొట్టుగా ఇన్వెస్టిగేట్ చేశాడు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయరు వాళ్ళు దే హవ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం తేలిందంటే చరిత్రకారులు రాసి పనులు ఇలాగే ఉంటాయి వాళ్ళ తాతగారికి పిల్లి అంటే భయం ఆయనకి కొంతమందికి స్పేసిస్ అంటే ఫోబియా ఉంటుంది ఆయనకేమో ఈ పిల్లు అంటే పోపియా ఆయన పిల్లు చూస్తే అలా ఎగిరి పైన తలకాయ ఏమో సీలింగ్ కొట్టుకుని కింద పడతాడు ఆయన హాజ్ సచ్ సైకలాజికల్ ప్రాబ్లం అంచేతనం ఆయన సజ్జనావ్రతం చేసుకుంటుంటే ఓసారి పిల్లు వచ్చింద్రతం అంతా కూడా ఆయన పాడు చేసేసాడు ఎగిరి గెంతు వేయడంలో వీళ్ళ దేవుడి అదంతా చల్ల చదైపోయి పాడైపోయి సో అంతా సర్వనాశనమైంది అందుకోసం ఆయన భార్య ఏమని చెప్పిందంటే ఈయన వ్రతం చేస్తున్నాడు ఆ పిల్లి కనపడకుండా జాగ్రత్త చేయండి రాట్టలో బారే లేని ఆవిడే సహాయించింది అలా చేశారు ఈ పిల్లి బుట్టలో రాంగ్ సో ఎనిమిదేళ్ళ పిల్లకు వివాహం చేయడం ఏంటండి దట్ ఈస్ రాంగ్ అలాగంటే ధర్మం అదే ఆ రకంగా తయారైన ధర్మం అది ఆ అమ్మాయికి వాడు ప్రాణం పోయింది ఆ బుర్రాడికి ప్రాణం పోయింది ప్రాణం పోతే వీళ్ళు ధర్మశాస్త్రవేత్తలు చేరి పెళ్ళైనప్పుడు వచ్చినా రాకపోయినా చావుకు మాత్రం అందరూ సిద్ధమవుతారు వీళ్ళందరూ చేరి ఏమైనా సిద్ధాంతం చేశారంటే ఈ అమ్మాయికి ముండనం చేసి కూర్చోబెట్టాలి అని సిద్ధాంతం చేశారు ఏమిటిరా పదేళ్ళ అమ్మాయికి ముండనం ఏమిటంటే వాళ్ళు అంటారు మహర్షులు అలా చెప్పారండి అంటారు అలా మహర్షులు చెప్తే ఆ మహర్షులు ఎంత క్రూరాత్ములైపోయి ఉంటారో మీరు ఆలోచించండి అసలు దయా అనేది వాళ్ళ హృదయంలో లేదనమాట ఇవన్నీ చూసి ఈ మహర్షి అనే పదం వింటే ఒక రకమైన ఏవగింపు బయలుదేరింది సమాజంలో వద్దు మనకు వీలో వాండ్ రోజు మహర్షిస్ అనేటువంటి స్థితికి సమాజం వచ్చింది ఎందుకంటే వీళ్ళు ఎంటర్ప్రిటేషన్ మహర్షులు ఏమల్లా చెప్పలేదు ఒక్క మాట కూడా చెప్పలేదు మహర్షులలా కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీరు ధర్మాన్ని ఇంటర్ప్రిట్ చేసేప్పుడు క్రూర క్రోరత్వం ఉండకూడదు ఎదుర మనిషి ఏమైపోయినా పర్వాలేదు నాశనం అయిపోయినా పర్వాలేదు ఇలాగే తిరగాలి రూల్ ప్రకారం అని పట్వా పాస్ చేసినట్టుగా ఉండకూడదు క్రూరమతయ హృదయపూర్వ ఎందుకంటే ధర్మాన్ని చెప్పేప్పుడు ఒకప్పుడు ఆ ధర్మం గనక ఎదర వ్యక్తికి చాలా క్రౌర్యరూపంగా ఉన్నట్లయితే వీడు గనక దయాహృదయం గలవాడైతే వాడు ఆ ధర్మాన్ని యథోచితంగా దాన్ని హీ విల్ సాఫ్ ఇట్ హీ విల్ ఇంటర్ప్రిట్ ఇట్ అండ్ హీ విల్ సాఫ్ ఇట్ అండ్ దీ విల్ గివ్ ఎ జడ్జ్మెంట్ అప్పుడు దట్ హెల్ప్స్ అలా ఉండాలి ధర్మం చెప్తాను చాలా ఇంపార్టెంట్ ఇది దిస్ ఈజ్ ది గైడింగ్ ప్రిన్సిపల్ కొద్దిగా స్వామీజీ దగ్గరికి వెళ్ళి మీరు ధర్మం అడిగితే దిస్ ఈజ్ హిస్ గైడింగ్ ప్రిన్సిపల్ నాకు ఒకసారి చెప్పారు కూడా ఆయన అలూక్షా ధర్మకామాస్య నేను ఏదో ఎవరైనా అడిగితే నువ్వు ఆ సంగతి మర్చిపోకని చెప్పి దయా హృదయులే ఉండాలి దయ నిండిన హృదయంతో ధర్మాన్ని బోధించాలి ఎందుకో మనం చెప్పి మనిషి మీద ఎద్రవాడికి శ్రద్ధ ఉంటుంది అందులో పైగా ఇది ధర్మము అంటే ఒక పెద్ద పరంపర అంతా దీని వెనక్కాలు ఉంది అని వాడు అనుకుంటూ ఉంటాడు ఆ టైంలో వాడిని ఎత్తి మీద ఒక పిడుగులాంటిది ఒకటి పారేశామనుకోండి వాడు దాని కింద కుదేలైపోయి ఆ పని చేసుకుంటాడు అలాగే ఉండకూడదు ఏదో ఉండే నేను ఏదో పొరపాటు చేశానండి ఈ చెట్టు ఏదో పొరపాటు చేశాను చైనా అరికేసేయమని సలహా చెప్తామనుకోండి అలాగంటే క్రూరంగా ఉండకూడదు ఈ మధ్య నైజీరియాలో ఒక యువతికి రాళ్లేసు కొట్టమని కోర్టు జడ్జిమెంట్ కాలిడేస్ కొట్టి చంపమని స్టోన్ టు డెత్ అని కోర్టు జడ్జిమెంట్ అలా ఉండకూడదు కోర్టులు కోర్టు అనేది కొంత దయాహృదయాన్ని కలిగే అదేమి జడ్జిమెంట్ అది యూ హ్యాంగర్ టు డెత్ అని ఉండాలి జడ్జిమెంట్ నాట్ స్టోన్ టు డెత్ సో అలూక్షా చాలా ఇంపార్టెంట్ అక్రూర మతజ ఉండాలి కానీ క్రూర బుద్ధితోటి ధర్మ ఇది ధర్మమో ఇది ఇంతే తిరిగి తిరుగులేదు నువ్వు బతికితే బతుకు చచ్చిపోతే చచ్చిపో అని అలాగంటే ధర్మశాస్త్రం చెప్పకూడదు మోక్ష తర్వాత ధర్మకామా అదృష్టార్థినకామహత ఇచ్చేతత్ ధర్మకామా అయి ఉండాలి ఎందుకంటే కొంతమంది అర్థకామాహ ఉంటారు వాడి దగ్గర మన ధర్మశాస్త్రం చెప్పుకోకూడదు ఇంకో కొంతమంది కామకామాహం ఉంటారు వాడి దగ్గర ధర్మశాస్త్రం చెప్పకూడదు ఎవరి దగ్గర ధర్మశాస్త్రం తెలుసుకోవాలి మనం ధర్మ కామ ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారు నేను ఒకసారి ఒక ముహూర్తం పెడుతుంటే విన్నాను నేను ముహూర్తం పెట్టండి పంతులు గారిని వచ్చాడు ఆయన సిద్ధాంత్ గారి సిద్ధాంత్ గారు నాకు ముహూర్తాలు ఏమేమి లేఢమే ముహూర్తం ఇప్పుడు ముహూర్తం లేదు మూడు నెలల అమెరికా వెళ్ళిపోతున్నాడు అండి అంతకుముందు అడిగితే నా నువ్వు అని చెప్పాడు ముహూర్తాలు లేవని వాడు అమెరికా వెళ్ళిపోతున్నాడు మీరే ఏదైనా ఉపాయం చూడండి అని ఐదు వందల కవర్లో పెట్టించాడు వంద కాగితాలు కనపడి ఇట్లా లెక్కటి కవర్లో పెళ్లి అంటే ఈయనంటాడు ముహూర్తాలు లేని వాస్తవమే అనుకో అయినా కూడా నీ మీద ఉండే ప్రేమతో ముహూర్తం ఎవరైనా ఉందేమో నేను పరిశీలిస్తానని మళ్ళీ ఒకసారి ఇటు తిప్పాడు తిప్పే ఓ ముహూర్తం రచించాడు నేను అంటాను యు ఆర్ అకామిడేటింగ్ ది పర్సన్ దట్ ఈస్ గుడ్ దట్ స్పిరిట్ ఈస్ ఎ గుడ్ స్పిరిట్ బట్ యు ఆర్ నాట్ అకామిడేటింగ్ అవుట్ ఆఫ్ లవ్ అరే పాపం కష్టంలో ఉన్నాడు నేను చూస్తాను ఉండబోయే ఏదైనా ముహూర్తం ఎందుకు దొరికి నేను ఇంకోసారి పరిశీలిస్తాను ఆదు అనే ఒక ప్రేమతోటి ధర్మబుద్ధితోటి దయాబుద్ధితోటి మీరు ఇలాగంటే కాంప్రమైజ్ వాడికి ఆ కాంప్రమైజ్ వర్క్ చేసుకోండి వాడు డబ్బిచ్చాడు కనుక వాడు ముహూర్తం పెట్టలేదు అనుకోండి ఐదు వందలు ఎందుకు ఇస్తాడు ఈయనకి ఎందుకు ఇస్తాడు ఐదు వందలు పెడతాడంటేనే ఇస్తాడు లేకపోతే తీసుకు దక్కపోతాడు కాబట్టి ధనం మీద మమకారంతో మీరేమో ముహూర్తం పెట్టడం అంటే అది కూడా సలహా ధర్మానికి సంబంధించిన సలహాయే కదా అలాంటి సలహా చెప్తే వాటిని అర్థ అర్థకామా అలా అర్థకాములో ఉండకూడదు కామకామాహ కామకామా అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం చెప్పడానికి ఉంటాడు ఈ లోపల కలెక్టర్ గారి పెర్సన ఒకడు వస్తాడు దఫేదార్ వస్తాడు దాంట్లో ఈ కలెక్టర్ గారి ధర్మం చెప్పండి వీడు ఎగిరి గెంతేసి ఆ కలెక్టర్ గారికి అనుకూలంగా ధర్మం చెప్తాడు ఎందుకని ఆయన ఏదో వీడికి పనిచేసి పెడతాడు కామకామా సర్కారీ ధర్మాత్మికారంలో ఎవడుంటాడో వాడికి తగ్గట్టుగా ధర్మం చెప్పడం బికాస్ హీ విల్ హెల్ప్ హీమ్ ఇట్ ఈస్ నాట్ ధర్మ అర్థ ఇట్ ఈస్ కామన్ హీ విల్ ఫుల్ఫిల్ సమ్ ఆఫ్ హీస్ డిజైర్స్ వీడికి అక్కడ బోరంబో ల్యాండ్ ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అది వీడికి ధారాదత్తం చేసేస్తాడు అది దానికి బోర్డు పెడతాడు ఆశ్రమం అనేదో బోర్డు పెడతాడు ఇప్పుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఆశ్రమం కట్టకూడదు అసలు ధర్మశాస్త్రం అలా వీడేం చేస్తాడంటే ఆ లోకల్ కలెక్టర్ గారికి కొంత ధర్మం ఇటు అటు అటు తిప్పి ఇటు తిప్పి చెప్పి ఆ ల్యాండ్ పుచ్చేసుకుంటాడు పుచ్చేసుకుని దేవుడి బొమ్మ పెడతాడు లేదా ఓ టెంపుల్ కడతా కడతాడు కట్టి ఆ ల్యాండ్ అంతా కూడా ఓ ట్రస్ట్ కింద పెడతాడు తను తన కుటుంబం అనుభవిస్తూ ఉంటాడు వాట్ కైండ్ ఆఫ్ ట్రస్ట్ ఇట్ ఈస్ అదంతా కూడా కామ కామ పేరుకి ధర్మమే కానీ దాంట్లో ఆ ధర్మం లేదు అలా ఉండకూడదు కాబట్టి ఒక్కటే ప్రిన్సిపల్ అండి ఈ షుడ్ నాట్ బి గైడెడ్ బై అర్థ మీన్స్ మనీ కన్సిడరేషన్ ఈ షుడ్ నాట్ బి గైడెడ్ బై కామా మీన్స్ సమ్ సెల్ఫిష్ కన్సిడరేషన్స్ దెన్ వాట్ వాట్ షుడ్ బి హీస్ గైడింగ్ ప్రిన్సిపల్ Dharma ధర్మ కామా షుడ్ వాడు సహజంగా ధర్మాన్ని ప్రేమించేవాడు అయి ఉండాలి అర్థాన్ని కానీ కామాన్ని కానీ ప్రేమించేవాడు అయితే You keep away from him. ఏమి ప్రమాదం ఏం లేదు నిజంగా దీనికి కేవలం ధర్మమే అక్కర్లేదు శాస్త్రాధ్యయనం వేదాధ్యయనం వీటిల్లో కూడా అర్థకాముడు కామకాముడు అయితే యూ కెన్ కీప్ అవే ఫ్రమ్ హీమ్ నేను మా దగ్గర వేదాధ్యయనం చేశాను పొప్పల కామేశ్వర ఖనపట్టి గారిని హీ ఎ వెరీ పూర్ పర్సన్ హీ లీవ్డ్ హీస్ ఎంటైర్ లైఫ్ ఇన్ పావర్టీ ఎంటైర్ లైఫ్ ఇన్ పవర్టీ ఆయన ఒక రూపాయికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు నేను ఎరుగుతాను ఆయన and also in those days i was i was also not having money if i had a, a little chance i could have helped him ipadeye vaadapurtontara avane opportunity ullapudu manam service tappu chesevemo no shanka theyda appudu anthe shakti undi anta kada ekku shakti ledani valle mannu manam justify chesukod but the fact is when he needed some service we could not give it but his teaching was not affected by any of these things అండ్ హీ వాస్ టీచింగ్ ఫర్ అవర్స్ టుగెదర్ ఇన్ అే అండ్ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే ఇన్ ఎ వీక్ అండ్ ఎవ్రీ వీక్ ఇన్ ఎ మంత్ అండ్ హోల్ లైఫ్ నెవర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఎంత అలా ఉండాలి ఆ ధర్మ అంటే అది ఎందుకు పాఠించి నేను ఆయన అడిగాను ఒకసారి ఆయన్ని విమర్శించి ఆయన పాఠానికి వస్తే ఈయన చెప్తున్నారు నేను అడిగాను ఎందుకు చెప్తున్నారు ఆయన మిమ్మల్ని విమర్శించాడు కదా అని అదే మనకు ఆయన విమర్శతో మనకి పనే ఉంది వేదం చెప్పని వచ్చాడు వేదన చెప్తా శాస్త్రం అలా చెప్తోంది స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమది దవ్వమని చెప్తుంది ధర్మం అది ధర్మం చెప్పేయడమే ఈ లౌకిక వ్యవహారాలు మనకెందుకో అని చెప్పేసి ఆయన పాఠం చెప్పేసి సో అలా ఉండాలి ధర్మమును ధర్మము గైడింగ్ ప్రిన్సిపల్ ఉండాలి కానీ పిక్ష్యూనియరీ కన్సిడరేషన్స్ అంటారు అంటే డబ్బు మీద ఉండే వ్యామోహంతోటో లేకపోతే కొంతమంది పూజారులు ఎలా ఉంటారు అంటే దేవాలయంలో పూజారులు విమర్శిస్తున్నారని మీరు అనుకోవద్దు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలా ఉండరు ఎక్కడైనా మామూలుగా మీరు వెళ్ళారనుకోండి అసలు మీకు ఆ హారతి కానీ తీర్థం కానీ ప్రసాదంగానే ఉండదు ఈ లోపులో కమిటీ మెంబరు ఎవడో వస్తాడు అట్టుకేసి కొంచెం లేకపోతే కొంత ధనం వంతుడని తెలిసిన వాడు వెంటనే మిమ్మల్ని పక్కకి జరిపేసి వెంటనే హారతి వెలిగించేసి కొత్తగా మళ్ళీ హారతి ఇచ్చి ఆయనకి హారతి చూపించి ఆయనకి స్పెషల్ దర్శనమిచ్చి శేషవస్త్రం అని ఇంకోటిచ్చి ఈ రకంగా ఆయనకి చిన్న లడ్డు కాకుండా పెద్ద లడ్డు ఇచ్చి ఇలాంటివి ఏవో చేసి ఆయన్ని సంతోషపెట్టాం అంటే హీఈస్ మేకింగ్ గాడ్ మోర్ నియర్ టు ఎటో చేదొస్తాం అలా ఉండకూడదు అందరి ఎందు సమభావాన్ని కలిగి ఉండాలి అక్కడికి వచ్చిన భక్తులు ఎవడైనా సమానమైన ప్రేమతోటి వాళ్ళని ట్రీట్ చేయాలి అలాగా దేవాలయం అంచేతన నేను అంటూ ఉండేవండి గర్భగుడిలోకి కలి ప్రవేశించేయడం గర్భగుడిలో కలి ప్రవేశిస్తే ఇంకంతకంటే దోషం ఇంకెక్కడ లేదు కలి అంతటా వచ్చేసినట్టే సో దేవాలయంలో కరప్షన్ ఎప్పుడైతే వచ్చిందో దట్ ఈజ్ ది డౌన్ఫాల్ ఆఫ్ ది ధర్మ అలా ఉండకూడదు వీళ్ళు ఏం చేస్తారంటే వంద లడ్డూలు తీసుకుంటారు ఈ లడ్డూ కౌంటర్ దగ్గర వంద అని నోట్ చేస్తారు అక్కడ లడ్డూ తయారు చేసి వంద ఆ ప్లేటు ఇక్కడ ఇంకొక చోట వితరణ చేసి రూమ్ ఉంటుంది కదండీ ఒక కిటికీ గుడు దానికి చిన్న చిల్లు అలా ఉంటుంది కదా అక్కడికి వచ్చేపడికి ఆ ప్లేట్లో వంద బదులు నూట పదిహేనో ఉంటాయి ఇంత పని ఎలా అవుతుందంటే వీడి ప్లేటు వందని నోట్ చేయించుకుని పక్క గీలోకి తీసుకొచ్చి ప్లేట్ అక్కడ పెడతాడు అక్కడ ఇద్దరు ముగ్గురు సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వందని శుభ్రంగా నిలిపేస్తారు నలిపేసి టక టక టక టా నూట లడ్డూలు తయారు చేసేస్తారు మొత్తం ఆపరేషన్ అంతా పది నిమిషాల్లో అయిపోతుంది ఆ వంద లడ్డూలని నలిపేసి నలిపేటట్టు తెలిసింది కదా మీకు పౌడర్ కింద చేసేసి మళ్ళీ ఫ్రెష్ లడ్డూ సో నూట లడ్డూలు గిటికి గుడి దగ్గరికి వస్తాయి వచ్చినప్పుడు వాడు చెప్తాడు వంద అని చెప్పేసి అనేసి వెళ్ళిపోతాడు వీడి అమ్ముతాడు దాంట్లో వందకి మాత్రమే వెంకటేశ్వర స్వామి అకౌంట్లోకి పోతున్నాడు ఈ ఇరవై ఇంకా వేరే పెట్టుకుంటాడు ఈ రకంగా దే మేక్ ఎ మిస్మేనేజ్మెంట్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ వర్క్ పెర్ మంత్ వట్ ఈస్ దిస్ అండ్ ఈ వీళ్ళు కొనుక్కునేవాళ్ళు ప్రసాదం కొనుక్కోకూడదనే విషయం వీళ్ళకి తెలియదు ప్రసాదం అవుతుందండి చాలా సబ్సిడైజ్డ్గా ఉంటుంది కాబట్టి యూ కెన్ హ్యావ్ ఎ ఫ్యూ మోర్ బై ఆల్ మీన్స్ ప్రసాదం అనే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ప్రసాదం ప్రసాదం అవుతుంది ప్రసాద బుద్ధి ఉంటే ప్రసాదం అవుతుంది సో ఇలాగా దీంట్లో ధర్మకామ ఎక్కడుంది ధర్మము ప్రకారము శాస్త్రం ప్రకారం నడవాల్సిందే కానీ ఆ ధర్మకామత్వం లేదు అర్థకామత్వము కామకామత్వము సో కరప్షన్ కావద్దు ధర్మం దగ్గర కరప్షన్ ధర్మ కామా కరప్షన్ అంటే అర్థకామా కామ కామా కరప్షన్ సో అది కామా అంచేతనే శంకర్లు అంటారు అదృష్ట అర్థిన అదృష్టము ధర్మము కంటికి కనపడతాం అర్థము కామము ముఖం మీద కొట్టొచ్చినట్టు కనపడతాయి మీరు కనుక మిశ్చీఫ్ చేస్తే ఆ సాయంకాలం ఇంటికి ఒక రూపాయలు అధికంగా తీసుకుని వెళ్ళగలుగుతారు ఆ వెయ్యి రూపాయలతోటి కొన్ని భోగాలను కూడా అనుభవించారు ఈ విధంగా దృష్ట ప్రయోజనాలు కనపడుతూ ఉంటాయి ఈ దృష్ట ప్రయోజనాల మీద వీడు మనస్సు పెట్టుకోకూడదు ధర్మం దగ్గరికి వచ్చేప్పటికీ అదృష్టాధిన అదృష్టము ఈ ధర్మాన్ని మనం పాటిస్తే మనకి పరమేశ్వరుడు క్షేమాన్ని కలిగిస్తాడు అని అదృష్టమైనటువంటి ధర్మ ధర్మం కనబడి కంటికి కనపడేది కాదు ఆ మాత్రమే కోరతాడు తర్వాత అకామహత ఇచ్చేత హీ హిజ్ మైండ్ హిజ్ హార్ట్ ఈజ్ నాట్ డిస్ట్రాయిడ్ బై డిజైర్స్ అకామహత ఈ అకామహత అనే పదము వైదికమైన పదం శంకరులు దాన్ని యాంటిసిపేట్ చేసి ఇక్కడే ప్రయోగించి తర్వాత అధ్యాయంలో రాబోతోంది శ్రోత్రియస్ చాకామహత్యకామహత డిజైర్ ఏం ఏం చేస్తుందో తెలుసునండి ఇట్ విల్ డిస్ట్రాయ్ ఏ పదం వాడాలో నాకు హత అనే పదం గొప్ప పదం చాలా బరువైన మాట హతహ హతహ అంటే డిస్ట్రాయిడ్ అని అర్థం డెసిమేటెడ్ అండ్ స్పాయిల్డ్ బై ఆల్ మీన్స్ అని అర్థం హత అనే పదం సో ఎప్పుడైతే నా హృదయంలో కామన ప్రవేశించిందో అది సర్వాన్ని కూడా పాడి ఆ వాతావరణాన్ని కూడా కలుషితం చేసేస్తుంది ఒక అమృత భాండంలో ఒక విష వేస్తే మొత్తం అమృతం అంతా పాడైపోతుంది అంత పాడయ్యి పై పాడేయి తక్కువ కిందది పాడు కాక ఒక బిందువు అంత పని ఎలా చేస్తుందని మీరు అనుకోరు ఒక బిందువు విషమైన మొత్తం అమృత భాండాన్నంతా కూడా విషం కింద మార్చేస్తుంది అదేవిధంగా అకామహత్య వాడు ధర్మాన్ని చెప్పాల్సినటువంటి సీట్లో కూర్చున్నవాడు ధర్మం గురించి ఎదరే వాళ్ళకి సలహా ఇవ్వాల్సిన వాడు కనుక వాడు కామంచేతన ప్రేరితుడైతే కామనాంటే డిజై కామహతుడు అయిపోతే వాడి ధర్మం ఏం వాడు చెప్పేది అధర్మమే ఉంటుంది ధర్మ భాషే తప్పించే ధర్మం కాదు దానివల్ల సమాజానికి హాని కలుగు మన సమాజంలో ఇటువంటి హాని చాలా జరిగింది అంచేతనే సమాజంలో ఏకరస్త లేకపోవటం ఎవరికో ఏదో వస్తే మనకేమైనటువంటి ఒక దృష్టి ఆ సామాజికమైనటువంటి సమరసత లేకపోవటం ఒక యూనిటీ లేకపోవటం వీటన్నిటికీ కారణం ఏమిటంటే ధర్మకామాహ ఉండాల్సిన చోట అర్థకామాహ కామకామాహ కూర్చుని ధర్మాలని చెప్పి ఆ ధర్మాలని రాపిడి వరవడిలో పెట్టేసి అవే సమాజంలో ధర్మాలు కూర్చుంటే ఇప్పుడు ఎవడైనా ధర్మకాముడు మాట్లాడితే వాడు వాడు అయోగ్యుడి కింద స్త్రీలకి గాయత్రి అధికారం ఉందా అని అడిగారు నన్ను పది మంది ఉన్నారు అక్కడ నేను నేను చెప్పాను ఉందని చెప్పాను ఐ బికెమ్ వెరీ అన్పాపులర్ అబౌట్ ఇట్ అండ్ ఐ న్యూ దట్ ఐ విల్ బికమ్ అన్పాపులర్ ఐ న్యూ ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న తొమ్మిది మంది కూడా దే విల్ బాయ్ కాట్ మీ దే విల్ ట్రీట్ మీ వెరీ బ్యాడ్లీ ఇఫ్ ఐ గివ్ దిస్ ఒపీనియన్ తెలుసు కానీ నేను కనుక ఒపీనియన్ ఇస్తే వాళ్ళు నోరెత్తి మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకంటే నేను ప్రమాణపూర్వకంగా నేను ఒపీనియన్ ఇస్తాను దానికి నేను కొటేషన్స్తో సహా యమస్మృతి నుంచి వాక్యాన్ని కోట్ చేసి యుక్తియుక్తంగా నేను ఏమని చెప్పానంటే ఎస్ గాయత్రి అధికారము స్త్రీలకు కలదు అని వాళ్ళు తొమ్మడుగురు కూడా ఏం మాట్లాడకుండా లేచకపోయి ది హెవ్ బాయ్ కాట్ ఇన్ మై టిల్ టుడే ఐ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ది i did not go back on my principle i was very courageous par sanaluga cheppanani meeru anukoddu cheppi sandarbham vacchindi kabatti cheppanu i was very courageous but today even not 20 years back i was courage. i wrote an essay streelaku gayatri adhikaramu palado essay rasi nenu prachurinchanu danni kandistho em avutharo anukchu kala peelaunga unnai kandallo aa kandallu chuste నేను ఇచ్చిన వ్యాసములవి పేలవంగా ఉన్నాయని నేను వేరే వాటిని మళ్ళీ రిప్లై ఇవ్వక్కర్లేకుండానే వీగిపోయిట్లా ఉన్నాయి దే వుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ ది లాజిక్ విచ్ ఐ హెవ్ ప్రజెంటెడ్ ఇట్ వాజ్ ఆల్ పబ్లిషన్ సో వై ఐ హన్ దిస్ వై ఐ మేడ్ మై సెల్ఫ్ అన్పాపులర్ అమాంగ్ ఫ్యూ సర్కిల్స్ విచ్ కౌంట్ విచ్ మీన్ అండ్ విచ్ కౌంట్ ఇన్ దోస్ సర్కిల్స్ ఐ బికెమ్ అన్పాపులర్ వై వై షుడ్ ఐ డూ దాట్ అంటే ఒక్కటే ప్రిన్సిపల్ మా గురువు గారు చెప్పారు మనం అది పాటించే ఉంది ధర్మ కామ అర్థము కామము లోకల్లో ప్రతిష్ట వీళ్ళందరినీ మన మన వైపు ఉంచుకుంటే మంచిది ఇటువంటి కన్సిడరేషన్స్ సెకండరీ కన్సిడరేషన్స్ పెట్టుకోలేదు మనస్సులో నిష్కల్మషంగా ఆలోచించటము అది ధర్మాన్ని చెప్పటం అంతే దానివల్ల ఎంతోమంది ఆ మంత్రాన్ని జపం చేసుకున్నారు ఆ మరో మంత్రం కాని వాళ్ళు కృతార్థులు వేయరు ముందే వాళ్ళు కృతార్థులు సో దట్ ఈస్ హాల్ ఇట్ ఈస్ కాబట్టి ధర్మాన్ని చెప్పేప్పుడు నిష్కల్మషమైన ప్రేమ హృదయంతో ధర్మాన్ని చెప్పాలి కానీ ఇటువంటి ఇటువంటి కామాలు అర్థాలు డబ్బును అది పెట్టుకుంటే వాడేం చెప్తాడు అలూక్షాధర్మకా మాస్యూ అకామహతా సో కామహతుడు కనుక వాడు ధర్మాన్ని చెప్పడానికి పనికిరాడు వాడు అధర్మాన్ని పాడు చేసేస్తాడు తెలియకుండానే పాడు చేసేస్తాడు ఎందుకంటే కామము ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ గైడ్ మాస్టర్ ఇస్ వెరి బ్యాడ్ మాస్టర్ వెరి గుడ్ సెంట్ కామహత భాష్యం తేథు కర్మే వృత్తే వేరన్ తమ వర్తేథా తే య తే వారు ఆ మహాత్ములు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు ఎన్ని క్వాలిఫికేషన్స్ బ్రాహ్మణా సమ్మర్శిన యుక్త ఆయుక్త అలూక్షా ధర్మకామా సిక్స్ క్వాలిఫికేషన్స్ ఈ సిక్స్ క్వాలిఫికేషన్స్ ఉన్న వ్యక్తులు తత్రా అంటే ఆ సందేహం విషయంలో అంటే ఏమిటా సందేహం అది కర్మని కానీ కర్మ విషయంలో కానీ కర్మ విచికిత్స వా వృత్త విచికిత్స వృత్తము వృత్తమంటే కాండక్ట్ నేనే గివిన్ సిచ్యువేషన్ ఏం చేయాలి లౌకిక విషయాల్లో ఇలాగ అయిందండి దీన్ని ఇప్పుడు ఏం చేయమంటారండి అని అలాగంటే దాంట్లో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఏం చేయాలి అదే పరిస్థితి వచ్చినప్పుడు ధర్మ ఇటువంటి వ్యక్తుల్ని వాళ్ళు ఎలాగ వర్క్ వాళ్ళు ఎలాగ కాండక్ట్ చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు అదే పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళని సలహా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు యు టేక్ దీస్ టూ ఆస్పెక్ట్స్ ఇన్ అకౌంట్ తథాత్వం అని వర్థాహ అని వీంతో మాట్లాడకుండగా ఆ దారిలో ముందుకు వెళ్ళిపో ఎందుకంటే ఎక్కువ చర్చ చేయటానికి ఎక్కువ సలహా సంప్రదింపులు చేయడానికి అవసరం సమయం ఉండదు బిజీ ఏదో అర్జెంట్ వ్యవహారం ఉంటుంది సవకాశంగా ఒక ధర్మసభని తీర్చిదిద్ది వాళ్ళందరూ తీర్మానాలు చేసిన తర్వాత చేద్దామంటే అంత టైం ఉండదు కాబట్టి అంత అవకాశం ఉండదు అంత ఓపిక కూడా ఉండదండి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ధర్మాన్ని చెట్లు ఎవరికి ఖాళీ పూర్వం అంటే పని పాట లేకపోతే ఏదో చేసేవారు పూర్వం పెళ్ళి ఐదు రోజులు చేసేవారు ఐదు రోజులు అందరూ అక్కడే కూర్చుని ఉండేవారు ఏదో భోజనాలు చేసి ఒక కప్పు టీ తాగి ధర్మశాస్త్రాలు చర్చ చేసేవారు అలా చేయడానికి ఎవరికి ఖాళీ ఇట్స్ ఆల్ మోడర్న్ టైమ్స్లో హూ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్ దాట్ టైం అనేది ఉంది కదా లైఫ్ హ్యాస్ బికమ్ మోర్ బిజీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది సో ప్రతివాడు హీ హ్యాస్ టు స్ట్రగుల్ టు మేక్ ఎ లివింగ్ ఇంత అవకాశం ఎవరికి కాబట్టి ఎవడన్నా మహాత్ముడిని మనం ఈ లక్షణాలను చూసుకుని ఆ మహాత్ముని ఆశ్రయించడం ఆయన చెప్పినట్టు ముందుకు వెళ్ళిపోవటమే ఈశ్వర శరణాగతి అనేది ఒకటి ఉండాలి అన్నీ మనమే మ్యానుకులేట్ చేస్తా ఉంటే వర్కౌట్ కాదు ఎప్పుడు తథాత్వము వర్థాహ ఆ మార్గంలో ముందుకు వెళ్ళిపో డోంట్ హెసిటేట్ అని అలా చెప్పారు తర్వాత అథాభ్యాఖ్యాతూ భాష్యం అథ్యాఖ్యాతూ అభ్యుక్త దోషేణ సన్ సీహ్యమాన సంయోజిత ఇది ఒకే వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ నాట్ వెరీ ఆఫెన్ ఇట్ కమ్స్ ఇన్ పిక్చర్ బట్ అకేషనల్లీ కమ్స్ శృతి చెప్పింది అది ఏంటంటే అభ్యాఖ్యాతులు ఉన్నారు అవ్యాఖ్యాతిషు అభ్యాఖ్యాతుడైన వ్యక్తుల విషయంలో మనం ఏం చేయాలి అభ్యాఖ్యాత అంటే అభియుక్త అభ్యుక్తన్నా అభియుక్త అంటారు మీరు తెలుగులో అభియుక్తుడు అంటూ ఉంటారు ఎప్పుడు వినలేదు అంటే ఎక్యూజ్డ్ అనర్థం అభియుక్తుడు అంట అలా నా అని తెలుగులో ఈ జర్నల్స్లో వేస్తూ ఉంటారు పూర్వం వేసేవారు ఈ మధ్యన వేస్తున్నారు సో నిందితుడు అంటూ ఉంటారు ఎక్యూజ్డ్ ఈజ్ నాట్ గిల్టీ గిల్టీ ఎప్పుడు ఇంటి ప్రూవ్ అయితే ఇప్పుడు అక్యూజ్డ్ ప్రస్తుతం అక్యూజ్డ్ మన భా మన భారతదేశంలో ఈనాడు ఉన్న జైల్స్లో ఉన్నవాళ్ళలో ఎనభై శాతం ఎక్యూజ్డే అండర్ ట్రయల్సే మొన్ననే కలకత్తా జైల్లో ఒక ఆయన్ని విడిచిపెట్టారు ఆయన గత యాభై సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు ఆ నేను ఆ కేసు సెటిల్ కాలేదు అది కేసు సెటిల్ అయ్యి ప్రసక్తే లేదు కదా కేసు పడింది కోర్టులో అంటే దాని మీద ఒక ముద్రపడిపోతుంది ఓ నెంబరు ఓ ముద్రపడిపోతుంది అంతే అక్కడితో ఆఖరే అది సెటిల్ అయ్యే ప్రసక్తే లేదు మొన్న కొండపల్లి సీతారామయ్య గారు స్వర్గస్థులు ఆయన మీద కేసులు అలాగే అవన్నీ మాఫీ అయిపోయాయి అవి ఏమీ వర్కౌట్ కావు ఎందుకంటే అవి ప్రోగ్రెస్ అవ్వా కేసు డేట్ ఇస్తూ అంతే ఏ కేసు ప్రోగ్రెస్ అవడం మా దగ్గర ఒక ఆయన ఏదో ప్రమోషన్ సంబంధించి కేసు వేసాడు నాకు తెలుసు ఒక ఆయన ఆ ప్రమోషను రాలా రావాల్సిన ప్రమోషన్ రాలేదని కేసి వేశాడు ఆరు మాసాలు ఆలస్యం అయిందని ఆయన పాపం ఆయన గ్రీవెన్స్ నన్ను అడిగితే నేను వద్దని చెప్పాను కానీ ఏదో ఒక పొట్టదొడ్డతో వేశాడు ఆయన సర్వీస్ నుంచి మొన్ననే రిటైర్ అయ్యారో ఆ కేసు ఇంకా నేను మొన్న అడిగాను ఆయన ఏమైందని ఆ కేసు అది ఏం కాలేదు మేస్టారు మీరు చెప్పినట్టు నేను చేసి ఉండాల్సింది అప్పుడు వేశానో పోలండ్ ఆరు రోజుల్లో రెండు వేలు ఖర్చు పెట్టాను ఏం అవ్వలేదని నేను చెప్పాడు అంటే ఇరవై ఏళ్ళు వీడికి ప్రమోషన్ ఇవ్వాలా అక్కర్లేదా అన్నది వాళ్ళు సెటిల్ చేయలేదు అంటే ఏం కోర్టు సిస్టమో నా తలకాయ సిస్టమ్ వస్తున్నాడు ఒక గేది గురించి కేసు ఒకటి నేను న్యూయార్క్ టైమ్స్లో చూశాను న్యూయార్క్ టైమ్స్లో లీగల్ సిస్టమ్ మీద పెద్ద ఆర్టికల్ రాసిడు మొత్తం స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్తో ఆ ఆర్టికల్ చదివి తలదించుకోవాల్సి వచ్చింది ఎందుకంటే న్యూయార్క్ టైమ్స్ వాడు తరువుగా చేస్తాడు ఏ పని చేసిన మంచి పేపర్ ఒక గేదె కేసు లనోలో ఆ కేదీ చచ్చిపోయింది ఆ కేదీ కోసం ఎవళ్ళైతే కేసు వేస్తారో వాళ్ళు ఇద్దరు కూడా చచ్చిపోయారు ఎవరైతే ఉంటారు కదండి కేసుకి ఆ కేసుని వాళ్ళ కొడుకులు ఇది హెరెట్ మొన్ననే కోర్టు తీర్పు చెప్పింది కేసు ఎందుకంటే పైనుంచి ప్రెషర్ వచ్చింది కోర్టు కేసులు క్లియర్ చేయండి అని ఆ క్లియర్ చేసే దాంట్లో మేము ఈ నెల మూడు కేసులు క్లియర్ చేశాము అని ఒక నెంబర్ కోసం ఈ కేసు క్లియర్ చేశారు ఆ కేసు ఏమిటంటే ఆ గేదీ ఫలానా వాడికి చెందాలి ఇచ్చారు ఆ గేదీ లేదు ఆయిదా లేడు ఈ కొడుకులు వీళ్ళు రవ్వకుల రెయించేయాలి కూడా ఆ జడ్జిమెంట్కి విలువ ఏమిటి వాడు ఎందుకు ఇచ్చినట్టు ఆ అంటే కేసు క్లియర్ చేసామని ప్రిన్సిపల్ కోసం ఇచ్చాడు జడ్జిమెంట్ అది ముప్పై ఏళ్ళ కేసు అది న్యూయార్క్ టైమ్స్ కూడా పట్టాడు దా నెంబర్స్తో సహా వాడు రాసి దిస్ ఈజ్ హౌ ఇండియన్ లీగల్ సిస్టమ్ వర్క్స్ అని వాడు బోడదు ఇది రేపు నిజంగా ఐ వి నాట్ ఎగ్జాజరేట్ నేను ఏదో ఎగ్జాజరేట్ చేయను చాలా క్రెండ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నో ఎగ్జాజరేషన్ వాట్సాప్ సో ఎందుకు ఈ లీగల్ సిస్టమ్ వాట్ కైండ్ ఆఫ్ లీగల్ సిస్టమ్ సో ఒక ఎక్స్క్యూజ్గా ఉన్నాడు అభ్యాఖ్యా వాడి మీద రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఏం పాడో ఇప్పుడు మనం వాడిని హ్యాండిల్ చేయాల్సి వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి అని పాయింట్ ఇది చాలా రేరుగా ఉంటుంది అటువంటి సిచ్యువేషన్ ఎప్పుడో కాని రాదు సో వాణ్ణి అటువంటి ధర్మ సంకటం ఎప్పుడైనా వస్తే మళ్ళీ ఇంతకుముందు లిస్ట్ చెప్పింది చూడండి ఆ మహాత్ముని అడిగి ఆయన చెప్పినట్టు చెప్పింది చెప్తోంది స్థితి అది అందాము ఆ దోషేణ సందిహ్యమానైన కేనజిత్ సంయోజిత కేనజిత్ అంటే ఎవడో ఒకని చేత దోషేణ సంయోజిత దోషము చేతను కోర్చబడినాడు అయా ఈయన ఫలానా దోషం చేశాడు అని ఒకడు ఎక్విసేషన్ పాడేశాడు కానీ ప్రూఫ్ లేదు సందిహ్యమానేనా సందేహంగానే ఉంది ఆ దోషం కరెక్టో కాదో తెలీదు ఇట్ ఈజ్ లైక్ మేరీ మ్యాక్డలిన్ మెరీ మ్యాక్డలిన్ అని బైబిల్లో వస్తుంది స్టోరీ మెరీ మ్యాక్డలిన్ షీఈస్ కరప్ట్ అండ్ షీఈస్ ఎక్యూజ్ షీఈస్ ఎక్యూజ్డ్ బై ఫిలిస్తైన్స్ సో ఎక్యూజ్ చేస్తే వాళ్ళలో ఒకటి జడ్జిమెంట్ ఇచ్చేసాడు ఆల్రెడీ ఏమైనా స్టోన్ టు డెత్ అలవాటైన జడ్జిమెంట్ స్టోన్ టు డెత్ అంటే అప్పుడు క్రైస్ట్ ఆయన జీసస్ ది నేజరత్ then he became క్రిస్టియన్ then became Christ Jesus the Christ తర్వాత అయ్యాడు ఒరిజినల్లీ హీ వాస్ జీసస్ ది నేచర్ ఉప మహాత్ముడు ఆయన ఆ జ్ఞాని సో ఆయన ఏమన్నాడంటే లెట్ ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ కమిటెడ్ హెస్ థింగ్ లెట్ హిమ్ త్రో ది ఫస్ట్ స్టోన్ దెన్ ఐ విల్ అలౌ ఆల్ ఆఫ్ యూ టు స్టోన్ అంటే ఈ ఫిలిస్తైన్స్ ఫిలిస్తైన్స్ అని ఉంది పుస్తకంలో నేను ఇప్పుడు ఉన్న వాళ్ళని నేనేమంటావు లేదు ఫిలిస్తైన్స్ పుస్తకంలో అలా ఉంది సో వాళ్ళు దే మూడవే అప్పుడు ఆయన క్రైస్ట్ ఏం చేశాడంటే మేరీ మ్యాక్డలిన్ అని యు కమ్ అండర్స్టే విత్ మీ అని ఆవిడ్ని తన శిష్యురాలుగా చూసుకున్నాడు ఇప్పుడు మనకు ఆవిడ కనపడింది అనుకోండి అప్పుడు ఉన్న వాళ్ళకి అనుకోండి వాట్ దే షుడ్ డూ విత్ హర్ే షుడ్ ట్రీట్ హర్ క్రైస్ట్ హ్యాస్ జీసస్ హ్యాస్ ట్రీట్ హెందుకంటే ఆయన మహాత్ముడు మహాత్ముడు ఆవిడని మర్యాదగా ట్రీట్ చేశాడు దిఫర్ వీ డ్ ఆల్సో ఎక్స్టెండ్ ద సేమ్ రెస్పెక్ట్ టు హర్ ననము రావడేమో ఏదో తప్పు చేసింది అంటే అరే డోంట్ బాదర్ అబౌట్ దాట్ సందేహ్యమానైనా డూ హ్యావ్ ప్రూఫ్ నౌ దెన్ దెన్ వాట్ షుడ్ ఐ డూ యు ఫాలో ది మహాత్మా అలాగే బుద్ధుడు కూడా అంతే అంగుళి తన శిష్యుడిగా చేసుకుంటే ఎవరో కొంతమంది అబ్జెక్ట్ చేశారు అబ్జెక్ట్ చేస్తే ఆయన అన్నాడు హీ ఈజ్ మై స్టూడెంట్ నవ్ వెదర్ యు ఫాలో ఇట్ ఆర్ నాట్ ఇట్ ఈస్ యువర్ ఛాయిస్ అంటే మెనీ పీపుల్ ఆనందం మొదలైన శిష్యులు ఎవరో కొంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా అంగుళిమాలుని తమ సోదరులుగా స్వీకరించారు ఎందుకని బుద్ధుడు ఆయన అనుగ్రహించారు కాబట్టి మహాత్ములు ఏ విధంగా ప్రవర్తిస్తే మనం ఆ మార్గాన్ని పోవాలి కానీ వీ షుడ్ నాట్ సీటింగ్ జడ్జ్మెంట్ అది దట్ ఈస్ ది ప్రిన్సిపల్ అత అభ్యాఖ్యాత్యషు అటువంటి దోషముతో కూడిన వారి విషయంలో మహాత్ములు ఎలా చెప్తే అలా చేయాల్సి ఎవరన్నా మన సెక్యులరిస్ట్ని ఎవడైనా తీసుకొచ్చి వాళ్ళని పెట్టారనుకోండి ఎదుర్కొన్నానో వాటిని వాడిని అందరూ కలిసి చెరువు మొత్తు మొత్తి చేయండి అని అనకూడదు మహాత్ములు అందరూ పనులే వాడు వాడిని లక్ బీ వేర్ హీజని మహాత్ములు చెప్తే మనం ఆల్ అదర్స్ ఫాలో అయ్యం అంతేగాని దొరికింది చెండర్ అని జర్నలిస్టులను కొట్టేశారు అలాగే జర్నలిస్టులు దే డిజర్వ్ ఇట్ వాట్ దే గాడ్ బట్ అలా చేయకూడదు దీని వా దే మేబీ డిజర్వింగ్ ఇట్ దే మేబీ అక్యూజ్ ది నే పర్టికులర్గా బికాస్ దే ఆర్ రిపోర్టింగ్ ఆల్ రాంగ్ సో ఛాన్స్ దొరికిందని మొత్తం అలా చేయకూడదు పెద్దవాళ్ళు ఏం చేస్తారు అప్పు వాడు చెప్పింది తప్పు అని ఒక మాట చెప్పేసి ఊరుకుంటాడు కాబట్టి యంగ్స్టర్స్ కూడా దే షుడ్ ఫాలో అవుతాడు లేకపోతే ఏమవుతుంది ఎక్కువ సెన్సి వీళ్ళది తప్పు అవుతుంది తప్పు చేసిన వాడు ఉంటాడు వాడు తప్పించేసుకుంటాడు ఆ తప్పు మరుగున పడిపోతుంది వీళ్ళు మిస్బిహేవ్ చేశారనే తప్పు పైకి వస్తుంది యుషుడ్ నాటే అలా దట్టు హ్యాపీ కాబట్టి మహాత్ములు పెద్దలు చెప్పిన మార్గంలో మనం వెళ్ళాలి సో అదే అంటాం భాష్యకారులు తేషు యథోక్తం ఏ త్రేత్యాది సమానం అది తేషు అంటే వారి విషయంలో అథాభ్యా ఆఖ్యాత వారి విషయంలో సర్వముపనయే ఆ పైన చెప్పిన విష్టంతమి తెచ్చేసుకోండి ఏ త్ర బ్రామణ ఆస్ సంషిణ యుక్త యుక్త రూక్షాధర్మకా సువు యథా వర్తేరం తేషు వర్తేర్థ అంతవరకు కూడా సేమ్ అదే అర్థం చెప్పి స్మో ఏ త్రే సమాష ఉప ఎష ఆదేశం పూర్ణముదం పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యూం శాంతి శాంతి శాంతి